డెబ్భై ఐదు పనులెల్ల పనులెల్లజేయంగా మనసు మంత్రిగాను మసలుచుండు తన్ను తాను గన్న తత్వంబు తద్రూపు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము కాగిన ఇనుములో ఇనుమంతయు అగ్ని వ్యాపించినట్లు శరీరమంతా వ్యాపించియున్న ఓ ఆత్మ వినుము శరీరమును ఒక రాజ్యముగా పోల్చుకొని చూచినట్లయితే ఇంద్రియములు బంటులుగా పనిచేయుచున్నవి మనస్సు మంత్రిగా కార్యముల జ్ఞాపకము చేయుచుండగా ఆత్మ రాజుగాయుండి తన పరివారమునకు శక్తి అను జీతమిచ్చి పనిచేయించుచున్నది పనుల ఫలితమును ఆత్మ అను రాజు పరిపాలనలోని జీవుడు అను ప్రజలు అనుభవించుచున్నారు తన ఆత్మను చూచుకొన్న జీవుడు యథా రాజా తథా ప్రజ అన్నట్లు తాను కూడా ఆత్మవలే చిన్న రూపమున్న జీవాత్మననీ తెలియును తానుకూడా శరీరరాజ్యమునకు అధిపతిగనున్న ఆత్మవలే మారవలెననీ ప్రయత్నించును చివరకు సామంతరాజైన ఆత్మవలే మరియు సామంతరాజులకు పెద్దయిన చక్రవర్తివలే మారవలెనని ప్రయత్నించును జీవునికి చక్రవర్తి అయిన పరమాత్మగా మారిపోవలెనను ఉద్దేశము కలుగవలెనంటే మొదట తన రాజ్యములోని సామంతరాజైన ఆత్మరాజును చూచి రాచరికమంటే ఏమిటో తెలియవలెను